నేను భయస్వ నేను భయములతో సఫర్ అవుతున్నానని మీరు ఇమాజిన్ చేస్తున్నంత కాలం ఆ ఇమాజినేషన్ అలాగే ఉంటుంది ఇట్ సీమ్స్ రియల్ ఆ భయం రియల్ అనిపిస్తున్నారు వన్స్ అండర్స్టాండ్ దట్ ఆల్ దీస్ ఇమాజినేషన్స్ ఆర్ రాంగ్ యూ ఆర్ రెడీ టు బ్రింగ్ దట్ ఇన్నర్ రివర్ మీరు ఏది కావాలనుకుంటున్నారో భయ విముక్తుడు అభయాన్ని కావాలనుకుంటున్నారు మీరు అభయ స్వరూపులే ఉన్నారు ఆనందాన్ని మీరు కోరుతున్నారు మీరు ఆనంద స్వరూపులే ఉన్నారు పూర్ణత్వాన్ని మీరు కోరుతున్నారు మీరు పూర్ణ స్వరూపులే ఉన్నారు మీరు చెప్పండి మీకేం కావాలో మీరు చెప్పండి మీరు గురిస్తాయి మీరు లక్ష్మీ సంపన్నులు కావాలనుకుంటున్నారు మీరు ఆల్రెడీ లక్ష్మీ సంపన్నులై ఉన్నారు కానీ ప్రారంభం ఏంటంటే లక్ష్మీ అంటే రూపాయి కట్టలు లక్ష్మణ్ అనుకుంటే అది పొరపాటు రూపాయి కట్టల వల్ల మీకు ఏది లభిస్తుందో అది మీలో ఆల్రెడీ పూర్ణమై ఉన్నది కాబట్టి మీకు శక్తి కావాలనుకుంటున్నారు మీలో పూర్ణమైన శక్తి ఉన్నది మీకు జ్ఞానం కావాలనుకుంటున్నారు మీలో పూర్ణమైన జ్ఞానం ఉన్నది కాదండి అజ్ఞానం ఉండే అజ్ఞానం నువ్వు కాదు అజ్ఞాన సాక్షులు ఎందుకంటే అజ్ఞానం ఉందని చెప్పేదంటేనే దట్ ప్రూఫ్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు విట్నెస్ దిస్ కాబట్టి అజ్ఞానాన్ని చూసి అది నేననుకోవడం అంత మూర్ఖత్వం అదే అజ్ఞానం nu deni chustavo adi nu velautau you are never what you can see you are the source of perception aa perception anedi ekkada originate aatondho adi nu anthe dane perceive edu nu endu hotu kaabatte ippudu naaku russian bhasha raadu ignorance of russian language is there i am not ignorant i know that disupaathi this mind this brain they cannot understand rational language that's it i am the witness of the ignorance i am not the ignorant person once you try to know this way then you will understand then and there me artham aipothundu evadante my goodness i am not ignorant i am the awareness in which ignorance comes to light in which knowledge comes to light నాలెడ్జ్ అండ్ ఇగ్నరెన్స్ అనే ద్వంద్వలకు అతీతమైన సాక్షి చైతన్యాన్ని నేను అనే సత్యాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా ఇది వ్యాక్ కాబట్టి తత్వమసి ఏది నువ్వు కావాలనుకుంటున్నావో అది నువ్వు ఆల్రెడీ అడిగే ఉన్నావు ఇట్ ఓన్లీ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్లేవరీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ యూ ఎ స్లేవ్ ఫర్ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ నాట్ దట్ ఎ లోన్ మ్యాటర్స్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ if you want to bring out the inner revolt navan no here you can bring it out mira alagaadu da kangar ledani meerante that means you are living in inference alagaadu ivanni satyamani meerante you want to live in imagination but is how it is tatvamasi sveta devo iti andayan antadu bhuya evama bhagavan vignyapayati malli naaku bodhinchandi anta edu kosam kaali malli भष्यको सय आदि सो सय मद वाक्य उक्ता इंत मुझे चुकी वाक्यमें देश विवरी भर्ष्यक्रेन चक्ति देन लेद आचार्यवान्द्वा क्रमेण सत्संपद्य సంక్రమం దృష్టాంతేన భూయ ఏమా భగవాన్ విజ్ఞాపతు ఆచార్యవాన్ విద్వాన్ అక్కడ ఆయన మహాత్ముల ఆయన ఆరుణ ఏం చెప్పాడంటే ఆచార్యవాన్ పురుషో వేద తస్సు తావదే చరం యవన్న విమోక్ష్యే అథ సంవత్సే ఆచార్యుడు కలిగిన పురుషుడు మానవుడు తెలుసుకుంటాడు ఆచార్యుడు ఉన్నవాడు తెలుసుకుంటాడు ఆచార్యుడు అంటే మళ్ళీ మీరు డోంట్ ట్రై టు బిల్డప్ సమ్ హైరౌండే అక్కడ దృష్టాంతం ఏంటి అతను దారిలో వెళ్తున్నాడు అతను గంధార దేశి చేరుకోవాలి చేరుకోవాలంటే గంటలు కట్టేసి చేతులు కట్టేసి ఉన్నాయి అడవిలో పడున్నాడు ఇప్పుడు అతనికి ఆచార్యుడు ఎవరు ఒక ఆయన వచ్చి ఆ కళ్ళకు గంటలు విప్పాడు చేతులకు కట్టిన కట్టలు విప్పాడు గంధార దేశం వెళ్ళాలి బాబు వాటిని ఎక్కడికి వెళ్లాలను వాళ్ళని అడితే గంధార దేశం వెళ్లాలంటే ఇది ఇది వెళ్లాల్సిన దారి ఇదేయ్యా ఇవి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి నోట్ చేసుకో అని చెప్పేశాడు ఆయన దాన్ని ఆయన వెళ్ళాడు ఆయన ఆచార్యుడు ఆచార్యుడు అంటే మీ నెత్తిమీద చేపెట్టేసి మిమ్మల్ని ఏదో శక్తిపాతం చేసేస్తానని ప్రతి నాట యాక్సెప్టబుల్ అయ్యి నేను పరుషమైన పదాలు పడితే బాగున్నది కాబట్టి నేను నాట యాక్సెప్టబుల్ అని అలా అంటున్నాను శక్తిపాతం లేదం లేదు ఆయన మీనెత్తిమీద చేపెడితే ఆయన చేతికి ఏమైనా మురుకుంటే అది మీ నెత్తికి అంపుకుంటుంది అంతేగాని ఏమి ఎలక్ట్రిసిటీ అలాగే ప్రవహించదు దర్ ఇస్ నో సెట్ థింగ్ శక్తిపాతం అంటే మహాత్ములు ఆశీర్వదించినప్పుడు వారి ఆశీర్వచనంలో ఒక పవర్ అంటుంది దెర్ ఈజ్ ఏ పవర్ బిహైండ్ దోస్ వర్డ్స్ ఆ పవర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీ ప్రవహించదు ఆ పవర్ ఏం చేస్తుందంటే మీ మనస్సులో ఉన్న వాసనలని విశుద్ధి చేసి మీకు ఒక స్ఫూర్తినిస్తుంది అదే శక్తి ఆ స్ఫూర్తిని అందుకుని అవునండి ఈయన చెప్పింది కరెక్ట్ అండి ఎవరి మూర్ఖత్వం మనం దీని నుంచి బయటపడాలి అని మీరు అనుకుంటారు అనుకుంటే అదే శక్తి ఆ శక్తి మళ్ళీ మీ హృదయంలోంచి వస్తుంది అంచేతనే గురువు అన్నవాడు ఆత్మరూపంగా సద్గురువు అవ్వాల్సి ఉంటుంది అల్టిమేట్ గా కాబట్టి ఆచార్యవాన్ విద్వాన్ అంత మాత్రం చేత ఆచార్యుణ్ణి నిరాదరణ చేయాలని నేను అంటాం కదా ఇప్పుడు ఈశ్వరుణ్ణి విగ్రహంతో పూజించారో లేదా ఈశ్వరుని విగ్రహం అవుతాడా ఈశ్వరుడు విగ్రహం అవడుదా విగ్రహాన్ని ఒక సింబల్ గా చేసుకుని పూజించాడు అంటే ఆచార్యుడు కూడా ఈ సింబలైజెస్ గత అల్టిమేట్ రియాలిటీ దట్ సుప్రీం రియాలిటీకి సింబలైజ్ చేస్తాడు టు దట్ ఎక్స్టెంట్ యూ కెన్ డూ సమ్ సర్వీస్ దట్ ఈ ఆల్ ఓకే ప్రణామాదలు చేస్తారు మంచిది బట్ ది పాయింట్ ఈజ్ ఆచార్యవాన్ సో ఇప్పుడు నేను ఆచార్యుని దండం పెట్టేశాను ఆయనకి దక్షిణిచ్చేసాను పీపుల్ వాంట్టు ఇప్పుడు కొత్త కాలనీ కడుతున్నారనుకోండి కాలనీ కడుతుంటే అవులే మాకు ప్లేస్ మాకు ఒక ఫ్లాట్ రిజర్వ్ చేసి పెడుతుంది ఓకే మీకు ఫ్లాట్ రిజర్వ్ చేసి పెడతాం 10,000 టెన్ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ ఇవన్నీ ఓకే అని టెన్ థౌసండ్ అడ్వాన్స్ చెక్ ఇచ్చేస్తాను ఓకే అలాగే యూ వాంట్ రిజర్వ్ దీస్ ఆఫ్ హెవెన్ బై గివింగ్ లోకల్ గురు దట్ ఈ నాట్ ఆచార్య అది ఆచార్యవుతుంది ఆచార్యుడు అంటే మీకు తత్వమశ్రీ మహారాచ్యాన్ని బోధించిన వాడు ఆచార్యుడు అవుతాడు కానీ మీ దగ్గర చెక్ పుచ్చుకునే నీకు పుణ్యం వచ్చింది నీకు స్వర్గంలో నేను గడి చేసి పెట్టానంటే వాడు ఆచార్యుడు అవుతాడా మీరు ఆలోచించండి సో ఆచార్యుడు అంటే జ్ఞానాన్ని జ్ఞానం అంటే మహావాక్యమే మళ్ళీ ఈ లోకు జ్ఞానం కాదు జ్ఞానము అంటే మనం ఆచార్య శబ్దానికి ఉపయోగించి జ్ఞానం ఏదైతే ఉందో అదే అలా కాకుండా మీకు ఏదైనా జాతకాది చెప్పేసి ఆయన సిద్ధాంతం అవుతాడు కానీ ఆచార్యుడు ఎందుకు ఆ శాస్త్రం మీరు ఆయన ఉంటే పోనీ అది కూడా అప్పుడు ఆచార్య శబ్దాన్ని వాడతాం ఆయన చదివేదో లేదో ఇంకా డౌటే మీకేం చెప్తాడు ఆయన కాబట్టి అది కాదు ఆచార్య అంటే he he has to teach mahavakya taponasi arasi related mahavakyanni bodhinchina vaaday undali meer bodha telusukunnavaali undali people are not interested in learning anything because learning is difficult learning requires application of mind cheku vadam telika nerchukodan telika edi teluko japana meer tatvamasi nerchukodan telika laite 10000 10000 gaadandi 10 lakhs cheku vadam telika naaku japana meer samadhanam laite nannu adagaledu cheptaa పది లక్షలు చెక్ ఇవ్వడం తేలిక యు హీల్ గుడ్ అబౌట్ ఇట్ ఆల్సో కానీ తత్వనశ్రీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి మీరు జన్మ జన్మల పుణ్యం అవసరం ఉంటుందండి యూ హెవ్ టు బ్రింగౌట్ ఎన్నర్ రివోల్ట్ తీసుకురావాల్సి ఉంటుంది అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు అంత కఠినమైన పడాదే కానీ ఇంకోహట్లేదు యూ హవ్ టు కమౌట్ ఆఫ్ ఆల్ యువర్ సిల్లీ ఇమాజినేషన్ ఇట్ సీమ్ సో రియల్ సరే ఏముంది ఇట్స్ ఓన్లీ అటర్ ఆఫ్ ఎకనామిక్ అడ్జస్ట్మెంట్ కొంచెం ముందు కనుక అడ్జస్ట్ చేస్తాం కాబట్టి అలాగా కాదు ఆచార్యవాన్ విద్వాన్ ఆచార్యుడి వద్ద ఆ మహావాక్యాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుంటే దేహం పతనమయ్యే వరకు ఒక క్రమంలో జీవిస్తాడు అని చెప్పాం మరి దేహం పతనమయ్యే వరకు ఒక క్రమంలో జీవిస్తాడన్నారు ఆయన దేహం పతనమయ్యేపుడు క్రమం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు అంటే ఇంతకు ముందు చెప్పారు కదా అంటే ఇంతకుముందు అజ్ఞాని యొక్క సత్సంపత్తి చెప్పారు వాడు అజ్ఞాని దేహత్యాగం చేసేప్పుడు ఏ క్రమంలో వాడు దేహత్యాగం చేస్తాడో చెప్పారు కానీ జ్ఞాని దేహత్యాగం ఇంకేదైనా సపరేట్గా ఉంటుందేమో జ్ఞానులు ఇలా దేహత్యాగం చేస్తారేమో చేయొచ్చు పాసిబుల్ లేకపోతే జ్ఞానులు దేహత్యాగం చేసినప్పుడు ఏదో ఏదో కపాల అవుతుందేమో ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి సో అలాంటిది అవుతుందేమో జ్ఞాని యొక్క సంపత్తి సంపత్తి అంటే మెర్జింగ్ ఇన్ ది హోల్ జ్ఞాని యొక్క సంపత్తికి అజ్ఞాని యొక్క సంపత్తికి ఏదో మౌలికమైన డిఫరెన్స్ ఉండి ఉండాలి ఎందుకంటే అజ్ఞాని తెచ్చిపోయినట్టుగానే జ్ఞాని తెచ్చిపోతే ఇంకేదో తేడా ఏదో ఉండాలి కదా అని వాడికో డౌట్ ఆ ప్రశ్నడికి సందర్భం అయితే ఎందుకంటే ఇప్పుడే చెప్పారు ఆచార్యవాన్ పురుషో వేద ప్రస్తుతావదేవచరం ఎవన్న విమోక్ష్యే మోక్షం వచ్చేస్తుంది మోక్షం అంటే మన వాళ్ళు కపాల మోక్షం అంటారు ఒక నాకి నాకు ఈ మధ్యనే కపాల మోక్షం గురించి ఏదో మాట చెప్పాడండి అది వింటే వెంటనే నేను కళ్ళు తిరిగి పడిపోయాను వాళ్ళెవరో మొహం మీద నీళ్లు వెళితే మళ్ళీ లేచాను అలాంటి అంత రిడిక్యులస్ అండ్ త్రిపోర స్థిం అని కపాల మోక్షం గురించి ఏదో చెప్తారు అంత ఇమాజినేషన్ ఏది సారమే ఉండదు ఏదో ఇప్పుడు నా గుప్తులు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ దేహాన్ని అడ్యూస్ చేస్తారు All kinds of things they do. I am motivated to make proposal. If one happens that our doctrine is on the Além of Same, only the场al principle comes with God. To all the 화물 people are shared with their knowledge but they'll run into kami and their pure palace take ako to the son, because there is one another, to have a bottle of tea. It's wholesale of a bottle of tea. ఆయన మృత్యు సమీపంలో ఉన్నారు ఉంటే అప్పుడు వెంటనే పెద్ద లోగిలి చాలా మంది బంధువులు ఇళ్ళు వాళ్ళు వచ్చారు అప్పుడు ఆ కుమారులు ఏం చేశారంటే ఏదో ఒక భజన భజన గ్రూప్ను ఒకటి పిలిపించి వాళ్ళకి చక్కగా భోజనాలు కాపీ రూటీలు ఏర్పాటు చేసి మైకోది పెట్టి ఒక హరే సంకీర్తనం చేయించడం ప్రారంభించారు ఆయనకి మరణించే సమయంలో ఆయన కొంత నామ సంకీర్తనం చేస్తే మంచిదే చేస్తూ ఈ లోపల మహాత్ముడు వచ్చారు అయ్యా వారికి ఏదైనా ఆ మహాత్ముడు ఈయన అడిగాడు మీరు హరేనామ సంకీర్తనం వీళ్ళందరూ చేస్తున్నారు కదా మీకు ఆ రామ నామం మీద మీ మనస్సు లగ్నం అవుతుందని అడిగారు అయితే ఆయన చెప్పాడు నాకు అలా ఏం లగ్నం కావట్లేదు నా మనస్సు ఆ హోల్సేల్ దుకాణంలో బేల్లు ఏంటైతే బేళ్ళు అంటారు బేల్స్ ఈ బట్టలు హేల్స్ ఉంటాయి అవే గుర్తుకొస్తున్నాయి అవన్నీ అక్కడ నిన్ననే రిసీవ్ చేసుకున్న ఒక కన్సైన్మెంట్ దాని సంబంధించిన క్యాల్కులేషన్సే నా మనసుకు గుర్తుకొస్తున్నాయని చెప్పాడు అలా ఉంటుంది అంటే ఈ సంకీర్తన ఏర్పాటు చేయొద్దని కాదు ఏర్పాటు చేస్తే అసలు లేని దానికంటే నయం ఏదైనా గుర్తుగా అతని మనసు కొంత రామం మీద ప్రేమ కలగచ్చు వీళ్ళకైతే కలుగుతుంది వీళ్ళు ఇంకా దేకలా టు ఎనిథింగ్ అదర్ దాన్ ఏర్పడతాయి కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ మరణి జ్ఞాని మరణించి దాంట్లో తేడా ఉందా లేకపోతే అజ్ఞాని మరణించిన మరణిస్తాడా అని వీళ్ళు ప్రశ్న అడుగుతున్నాడు సో ఆచార్యవాన్ విద్వాన్ ఏనక్రమేణ సత్సంప అజ్ఞాని సత్సంపత్తి క్రమం చెప్పారు ఇంతకు ముందు ఇప్పుడు ఏదైనా క్రమం మారుతుందా తం క్రమం దృష్టాంతేనా దానికి ఏదైనా దృష్టాంతం చెప్పి భూయవమా భగవాన్ విజ్ఞాపయత్వితి అని వీడు ప్రశ్నించారు సో ఈ పదహారు ఖండలలో సత్సంపత్తి క్రమాన్ని రెండు సార్లు చెప్తారు మొదటిసారి అజ్ఞానికి చెప్తారు రెండోసారి జ్ఞానికి చెప్తారు ఈ రెండు ఒకటా కాదా మీరే చూతురు కానీ తోమ్యేతి హో षष्ठाध्याय से चतुर्दशे आजे सर माने आ सत्संपत्ति क्रम ज्ञान युग सत्संपत्ति क्रम इतना भी चा विवेष्ठाध्याय से चतुर्दशी तरह अंदर पुषं सोम्या उपता ज्ञात पर्युपा తాత్ నవాంగ్నసు సంపదే మనఃప్రాణే ప్రాణస్జసీ తేజ పరస్యా దేవత తావ్జ్జానా అజ్ఞానిక్రమో జ్ఞానిక్రమో ఒకట క్రమంలో తేడా ఏం లేదు ఎందుకంటే మరణించేది జ్ఞాన యొక్క స్వరూపం కాదుగా మరణించేది లింగ శరీరము అదే సూక్ష్మ శరీరం స్థూల శరీరం వియోగము దానికి సంబంధించిన మరణమే కానీ మరణం అంటే వియోగం అంటే సెపరేట్ అవ్వడం అంతకుమించి జ్ఞాన యొక్క స్వరూపంలో మరణం లేనే లేదు ఇవి ఈ శరీరం అన్నది ఇది ప్రార్థికల్పానుసారంగా నడుస్తుంది తప్పిస్తే దీని దీనివల్ల జ్ఞానం దీన్ని ప్రభావితం చేయదు అని మనం అనుకున్నాము కాబట్టి జ్ఞానం ప్రభావితం చేసే అంశం ఏదో అది వేరే ఉంది ప్రారబ్ధ కర్మకధీనమై ఉన్న అంశం ఇది ఏది ఈ జ్ఞానోత్తర కాలం నుండి జీవించటము ఆ ప్రారంభ కర్మ క్షయమైన తర్వాత మరణించటము అన్నది ప్రారంభ కర్మాధీనంగా ఉంటుంది కనుక జ్ఞానికి అజ్ఞానికి సమానంగానే ఉంటుంది అది దాంతో భేగమేమి ఉండదు అని మనం చూసాం అని చెప్పనే అదే క్రమాన్ని వీడు పాటిస్తాడు అని ఆయన వేగంగా చెప్పేస్తున్నాడు ఇంకా విస్తారంగా కాకుండా క్రమాన్ని ఇచ్చేస్తున్నాడు సో నీకు ఇంతకుముందు చెప్పాను కదా హే సౌమ్య చెప్పాను కదా ఏమని చెప్పాను ఆ పురుషుణ్ణి మరణించబోయే వ్యక్తిని ఉపతాపినం అలా మరణించడానికి ఏదో హేతు ఒకటి ఉండాలి ఏదో జ్వరం వచ్చినా మరణించాలి ఆత్మ ఏదో ఉండాలి సంథింగ్ మస్ట్ ఇదే మరణం అన్నది వచ్చి టైంలో అది వస్తుంది ఆ ప్రారంభకరమ క్షయమైన వెంటనే వస్తుంది దానికి ఏదో హేతు ఉండాలి ఒకప్పుడు ఆ హేతు ఆత్మహత్య రూపంగా కూడా ఉండొచ్చు ఇంకోప్పుడు ఆ హేతు ఇతరులు చేసిన హత్యారూపంగా ఉండొచ్చు ఏదైనా గుండెల్లో కత్తి దిగిందనుకోండి ఎందువల్ల మరణించాడంటే గుండెల్లో కత్తి దిగింది కాబట్టి మరణించాయి కత్తి గుండెల్లో ఎందుకు దిగింది అంటే వాడి ప్రారంభ కర్మ క్షయం అయిపోయింది కాబట్టి కత్తి గుండెల్లో దిగబడి మరణించాయి అదేలా దిగింది అంటే వాడంతటా వాడే దించుకున్నాడా ఇంకోడేవడైనా పొడిచాడా అకింకిత్కరం ఇది ఇంకా సిక్ మనిషి దాంట్లో సమస్య అదేదో ప్రభుత్వం వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళేడు వాళ్ళు ఆడవాలి కానీ వాడికి సంబంధించినప్పటికి దాంట్లో ఏమీ సంబంధం దాంతో ఏమీ స్నేహితున్నాడు ఇవ్వటం అంచేతనే దాని పెర్సన్ డైస్ that the dying person he is not the issue. The iglumta are suddenly ill-easure. They are the issue. And vāle gara-gara-keshna vāle, sukha-paddha vāle, dokha-paddha vāle, paika-dokkhaṁ lāpala-sakvāyana vāle, paika-sakhaṁ lāpala-sakvāyana vāle, paika-sakhaṁ lāpala-sakvāyana vāle. The dying person has nothing to do with it. He, he is done with it. The person is gone because ర్సన్ వ్యక్తి అంటే దేహాభిమానం లేదే ఆ వ్యక్తి ఉండడు ఈగో అన్నది మీకు ప్రిన్సిపల్ భగవాన్ నమర్షి తరచుగా చెప్తూ ఉండి వారు మీరు నిద్ర లేచినప్పుడు కొన్ని అంశాలు మూడు అంశాలు ఒక్కసారిగా ఉద్బుద్ధమవుతాయి ఒక్కసారి వస్తాయి మూడు అంశాలు ఏటో తెలిసిన మూడు పరిచ్ఛిన్నమైన దేహదేహము జగత్తు ఈ దేహమే నేను అనే అభిమానము ఈ మూడు ఒక్కసారి వస్తాయి నిద్రపోయినప్పుడు ఈ మూడు ఒక్కసారి విలేనం ఉంటాడు ఎందుకంటే వీటిలో ఒకదాన్ని విడిచి రెండోది ఉండదు జగత్తుని విడిచి నేను ఉండదు నేను అనే దేహాభిమానంతో నేను ఇక్కడ ఉన్నాను జగత్తో నాగే సంబంధం లేదు అలా ఏమి ఉండదు అసలు సచ్ థింగ్ అలాగే దేహాన్ని విడిచిపెట్టి దేహాభిమానం లేకుండా నేను అనే వ్యక్తి ఉండదు దట్ ఈస్ నో థింగ్ సా కాబట్టి ఈ సూక్ష్మ శరీరం ఈ దేహాన్ని విడిచిపెట్టేసిందంటే ఇట్ ఈజ్ నో మోర్ ద పర్సన్ నోను అక్కడ ఆ కథలో ఇలా చెప్పారు ఈ కథలో ఇలా చెప్పారు మీరు కథ తీసుకొచ్చిన దగ్గర పెడితే నేను రికన్సైల్ చేయలేను ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రికన్సైలింగ్ ఆల్సో హీకెన్ రికన్సైల్ దీస్ స్టోరీస్ ఎన్వెస్ స్టోరీస్ నోబలి కన్ రికన్సైల్ ఈ పృథ్వీలో ఎవరు రికన్సైల్ చేయలేదు మీరు ఒక ఆన్సర్ చెప్తే దాని మీద ఇంకొక చోట ఇంకో రకంగా ఉంటుంది అది కాదు పాయింట్ ఈ పాయింట్ ఈస్ దర్సన్ ఈజ్ ఓవర్ కాబట్టి వాడి ఇష్యూ కాదు వాడి వాడి గురించి వాడికి మేము ఇది మేము అది అని ఉన్నారే వీళ్ళు ఇష్యూ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేహంలో ఆ పెర్సన్ నిమేజింగ్ చేస్తూ గాన్ ఫర్ ఎవర్ గాన్ బట్ వీళ్ళు దేహంలో ఆ పర్సన్ నిమేజిన్ అండ్ దెన్ సెకండ్ సెట్ రిచువల్స్ ఫాలో వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ రిచువల్స్ అన్ని వాడి కోసం అనుకుంటారు ఈ రిచువల్స్ అన్ని దే ఆర్ నాట్ ఫర్ దెన్సర్స్ నాట్ ఫర్ ది అదర్ పర్సన్ దేర్ ఇస్ నో అదర్ పర్సన్ అదర్ పర్సన్ ది సోకాల్ అదర్ పర్సన్ ది పర్సన్ యూ నో బికాస్ యూ నో ది పర్సన్ హూ ఇస్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ అండ్ నౌ వాట్ ఎవర్ పర్సన్ నో మోర్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ బాడీ లో మీరు చోట ఆఫీసర్గా పనిచేస్తారు అక్కడ రిజైన్ చేసి ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయితే అక్కడ ఇంతకుముందు మీ దగ్గర పనిచేసినా అని మిమ్మల్ని మిమ్మల్ని కలుస్తాడు మీ దగ్గర సబార్డినేట్ గా పని చేసిన తన మిమ్మల్ని కలుస్తాడు కలిసాగా సుబ్బారావు ఎవరైనా బాబారావు ఎవరైనా నమస్కారం అండి అంటాడు అని అతను మిమ్మల్ని ఎలా ఇంకా మీరు మా బాస్గా ఉన్నారని అనిపిస్తోందండి అంటాడు అతను మిమ్మల్ని ఇంకా వాళ్ళ కంపెనీలో బావిస్తానని అనుకుంటూ ఉంటాడు బట్ వాట్ ఆర్ యూ మీరు అతనితో ఉంటారా బాగుందండి నేను కూడా కంపెనీ ఉన్నప్పుడు మీతో చాలా సరదాగా ఉండాలండి అనేదో మీరు ఒక సభా మర్యాద కోసం యూ విల్ బి రిప్లయింగ్ టు హిజ్ క్వశ్చన్స్ బై షూమింగ్ That earlier role, even partially. But does it affect you in any way? Are you that? You are not that. You are no more that. You are a different person now. I am saying that if you are a person who is talking about memory based or memory based or memory based, one person who is talking about personality, one person who is talking about. అతని ఈ లోపల బస్సు వస్తుంది వెళ్ళిపోతారు ఈ కోట ఒకటి పరస్తారు యు రిమైన్ వాట్ యూ ఆ వేరే డిఫరెంట్ పర్సన్ వేరేనాటిది సేమ్ పర్సన్ అక్కడ ఉండే సుఖ దుఃఖాలు మిమ్మల్ని స్పృశిస్తాయా అతనికి ప్రమోషన్ వచ్చిందనుకోండి మీ యువతం హ్యాపీ అర్ వాట్స్ లేకపోతే అక్కడ జీతాలు పెంచారనుకోండి మీకేమిటి హ్యాపీ లేకపోతే అదేదో లాసుల్లో నడుస్తుంది అనుకోండి మీరు కూర్చొని దుఃఖిస్తారా అతన్ని ప్రభావితం చేస్తారు మిమ్మల్ని ప్రభావితం చేయాలి అయ్యా ఈ జీవితంలో ఒక కంపెనీ వీలు ఇంకో కంపెనీకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంది మీరు ఆలోచించండి వాడు దేహాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా అదే పర్సనాలిటీని పట్టుకుని ఉంటాడా నువ్వే శాస్త్రం కూడా అలా చెప్పడం ఇవ్వే సో ఆ క్రమాన్ని సో ఏదో మరణించటానికి ఏదో హేతువు కావాలి ఉపతాపినం చాలా శాస్త్రాన్ని చూస్తే ఇదే సమస్య అన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి ఉపతాపినం సో ఏదో జ్వరం ఉపతాపం అంటే జ్వరం సో ఆ జ్వరం ఏదో వచ్చింది అదే అంటున్నారు ఆయన జ్వరా దుపతాపవంతం जरमेद उपतापमि दुख कल पीट काणाचप सिद्धंग अंदा वाक्य अंदा ज्ञात बांधवा पिवार्योपाससते मुर्षु जानासी मव पित पुत्रम भ्रातरं वेति पृछ జ్ఞాతులు బంధువులు జ్ఞాతులు అంటే కజన్స్ బంధువులు అంటే కొంచెం డిస్టెంట్ రిలేటివ్స్ వీళ్ళందరూ చేరతారు పరివార్జ ఉపాసతే వీళ్ళందరూ చేరి అతన్ని ఉపాసన చేస్తారు ఉపాసన చేయడం అంటే ఉప ఆసతే చుట్టూ కూర్చుంటారు చుట్టూ ఏదో కొంత ఎక్సైట్మెంట్ సంథింగ్ అన్యూజువల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ కంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కొంత కొంత దుఃఖం అంత మిక్స్డ్ ఫీలింగ్స్ ఏమో ఉంటాయి చుట్టూ కూర్చుంటారు పరివార్ద్య ఉపాసతేమో ఈజ్ అబౌట్ టు డై ఆయన అడుగుతా జానాసిమాం తవపితరం నాయనా నేను నీ తండ్రిని రా గుర్తున్నా అంటాడు తవ్వతరం అంటున్నాడు అంటే అప్పుడప్పుడు యంగ్ పీపుల్ డై యూ కెన్ హ్యాపీన్ సో జానాసిమాం తవపితరం పుత్రం నాన్న నేను నీ కొడుకును గుర్తున్నానా అయితే భాతరం నేను నీ సోదరుణ్ణి గుర్తున్నాను అని అడుగుతున్నాడు శంకర్లు మరి అలా సో ఈరోజు వీళ్ళు అడుగుతారు మామూలుగా లోకంలో జనులు గృహస్థుని లేకపోతే సంసారంలో ఉన్నవాడిని అడుగుతారని అంతటితో ఆడుగుతారని మీరు అనుకోద్దు సన్యాసిని కూడా అడుగుతారు సన్యాసిని ఏముంది పెట్టారు వచ్చి ఏమంటే సన్యాసం పుట్టుకున్నా ఏదో ఇంకా బంధుత్వాలు అవి కొంత కొనసాగుతూ అవి పర్పస్ఫుల్గా మెయింటైన్ చేస్తారని నేను అన్నాం బట్ సంభవ్ దే ప్రలాంగ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ కానీ కొనసాగుతుంది సో ఈ మధ్య నేను అలాంటి దృష్టాంతం అది తెచ్చా ఓ సన్యాసి దేహత్యాగం చేశారు ఆయన మంచి మహాత్ములు అది ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదని నాకు అనిపించింది ఆయన దేహత్యాగం చేస్తే ఆయన బంధువులు బంధువులంటే ఆయన బంధువులు ఎవరు లేరు మేము ఆయన బంధువులం వీళ్ళందరూ బంధువులు కాదు దగ్గర అక్కడ చేయరావు మేము బంధువులం మేమందరం దూరంగా నిలబడున్నాం ఆ ఫ్యామిలీ బంధువులు వచ్చేసారు వచ్చేసి చైతన్ట్ అన్న జన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ శ్రాద్ధ కర్మ చేస్తారు చూడండి పదకొండు రోజు పన్నెండో రోజు ఆ లెవెల్లో చేసేస్తున్నారు చేసేస్తుంటే నేను ఉండబట్టలేక అన్నాను మరి అంత అలా చేయకండి ఆయన మహాత్ముడైనా నేను ఎందుకు ఆయన్ని ఆయన ఆత్మనిష్ట కలిగినటువంటి మహాత్ముడు చాలా విరక్తితైన విరక్త సన్యాసి చాలా నిర్మలమైన జీవితాన్ని గడిపారు బతుకున్నంత కాలం ఆయన భిక్ష జీవించారు ఈ నెవర్ హ్యాడ్ ఏ కిచెన్ విచ్చారు ఎవరిలో వాళ్ళు భిక్ష తీసుకొచ్చి ఇస్తే తిని బతికేదా క్యారీర్ లో ఇచ్చేవాడు అలా బ్రతికాడు ఈ రోజుల్లో అలాంటి సన్యాసం లేదు సన్యాసులు పెద్ద పెద్ద కట్టేసి హ్యూజ్ కిచెన్ ఉంటుంది కిచెన్ లో మోస్ట్ అడ్వాన్సుడ్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది కట్లరీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఖరీదైన కట్లరీగా ఉంటుంది ఇది విజిటల్స్కి ఇవన్నీ అవైలబుల్ గా ఉంటే ఇంక మహాత్మునికి ఇంక ఏ లెవెల్ లో అవైలబుల్ అవుతుందో మీరు ఆలోచించండి ఎన్ని పదార్థాలు కావాలంటే అన్ని పదార్థాలు ఏ రుచులు కావాలంటే ఆ రుచులతో లభిస్తూ ఉంటాయి కాబట్టి ఇది భిక్ష బతకడంలో ఉండే కష్టం వాళ్ళకి ఏం సమాజంలో ఒక పది మందికి ఏదో బోధించుకో లేకపోతే పది మందితో ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సమాజంలో సన్యాసికి భిక్షను ఇవ్వాలనే సంస్కారమే లేదు సమాజంలో ఎవరికి చాలా తక్కువ ముందుకుండే సంస్కారం బస్తీలో మకాన్ చేస్తే ఆ బస్తీలో ఉన్నవాళ్ళు ఎవడో భిక్ష సో ఏదో కారణం చేత ఎవరు అలాంటి స్థితిలో ఎక్కడో ఒకడ బ్రతుకుతో కేవలం భిక్ష మీద బతికేటువంటి వాళ్ళు మీకు కొద్దిమంది ఉన్నారు మద్రాసులో స్వామి పరమాత్నంలో ఒకరు అలా ఉన్నారు అలాగే ఎవళ్ళు ఎవరో ఇక్కడ అక్కడ అలా చెప్పుకోదగ్గ లెక్క కచ్చినాయి వన్ టు అలాంటి సన్యాసంలో ఒకడ గొప్ప విరక్తి శాస్త్రం అధ్యయనం చేసిన ఆయన ఆయన బ్రహ్మనిష్ఠుడు మనం ఆయన ఆ గుర్తించాలి కానీ ఆయన అన్నగారు కొడుకుని తీసుకొచ్చేసి శ్రాద్ధకర్మ చేయించినట్టుగా ఏం చేస్తారు వీళ్ళ తృప్తి కోసం వీళ్ళు చేసేస్తారు దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అన్డిజైరబుల్ కానీ ఒకప్పుడు అవుతుండే సో ఇంకా ఆ మహాత్ముడు గృహస్థాల్లో కిందట మీకు మనం చేశాను కొనసాసి తెలుసుకోవడం ముఖ్యంగానే వాడు గృహస్థ సన్యాస అన్నది ఇంపార్టెంట్ కాదు సన్యాస తెలుసుకోకపోతే అజన్ వేకని డిఫరెన్స్ గృహస్థుగా ఉండి తెలుసుకుంటే కూడా లైక్ రామకృష్ణ బ్రహ్మ ఇట్ మేక్స్ అన్నదర్ నో డిఫరెన్స్ కాబట్టి బంధువులు చేరి అడుగుతున్నారు పృచ్చంత మరణించబోయేగా అడుగుతున్నారు అనయా నేను నీకు గుర్తున్నాను లేకపోతే తమ్ముడు నేను నీకు గుర్తున్నాను ఏదో సంథింగ్ అర్దేదని అడుగుతున్నాడు కశ్యము మూర్షో యావన్న వాంగ్ మనసు సంపద మనఃప్రాణే కానస్తేజీ తేజ పరస్యా దేవతయాక్ ఈ కథంతా ఇంతకుముందు చెప్పింది చూసుకోమంటున్నారా కావత్ జానాతి మంత్రం చూస్తే మీకు తెలిసిపోతుంది తెలుస్తున్నా ఇండి వీడు ఫలానా వీడు ఫలానా అని తెలుస్తుంది ఎంతవరకు తెలుస్తుందండి అంటే చూడండి వాక్ మనస్సులో విలీనం అయిపోతుంది తెలుస్తుంది కానీ పలకరించలేడు మనస్సు ప్రాణంలో విలీనం అయిపోతుంది ఇంకా తెలీదు కానీ చూస్తూ ఉంటాడు గుర్తుపట్టలేడు ప్రాణం తేజస్సులో విలీనమైపోతుంది అంటే ఇంకా ఉచ్స నిశ్వాసాలు ఆగిపోతాయి ఇంకా గుర్తుపట్టడా ఎలాగలేవు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి కానీ ఒళ్ళు వేడిగా ఉంటుంది కాళ్ళు చేతులు వేడిగా ఉంటాయి తేజస్ పరస్యా దేవత ఆ తేజస్సుడంతా పరమాత్మలో విలీనం సర్వవ్యాపకమైన పరమాత్మలో విలీనమైపోతుంది విలీనమైపోతే ఇంక కాళ్ళు చేతులు కూడా చల్లగా ఉండవు అయం అని వీళ్ళందరూ డిక్లేర్ చేస్తారు ఈ క్రమం అంతా ముందు చెప్పాం అదే బాబు అజ్ఞానికి చెప్పారండి అదే అవుతుంది జ్ఞానికి కూడా ఇదేత దుఃఖ అర్థం ఇతన హిబాద్ తర్వాత సో యావత్ తేజస్ పరస్వామి దేవత తావజ్జానా ఆ క్రమంలో ఒక సంపత్తి అంటే ఆ మనస్సు వెళ్లి ప్రాణంలో విలీడరమైన పాయింట్ ఉందే అంతవరకు వీడికి తెలుస్తారు అందరూ ఇంకా తర్వాత ఏం తెలియదు అంటే అజ్ఞానికి చెప్పాము అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది అథా వాన్మనసు సంపద్యతే మనస్ప్రాణే ేజసీ తేజపరస్యా దేవత అథమజానా మంత్రం చెప్పి లక్షణం అంతకుముందు మంత్రంలో ఒక నకారం ఉండదు కావన్న అనుంది అంటే ఎంత వరకైతే వాకు మనస్సులో మనస్సు ప్రాణంలో ప్రాణస్సు తేజస్సు ప్రాణం తేజస్సులో తేజస్సు పరదేవతలో విలీనం కాదు అంతవరకు తెలుస్తారు ఆ తర్వాత ఎప్పుడైతే వాక్కు మనస్సులో మనస్సు ప్రాణంలో ప్రాణం వెళ్ళి తేజస్సులో తేజస్సు పరదేవతలో విలీనం అవుతుందో అప్పుడు తెలియదు అక్కడ నా ఉంది ఇక్కడ నా లేదు అంటే యావన్ వాంగ్ మనసు ఏనుందిగా తర్వాత మంత్రంలో ఎలా ఉంది నా లేదు ఇంకా అత యదా వాంగ్ మనసు సంప్రదించబట్టి కొత్త ఏమీ లేదు శృతిలో అలాగే ఉంటుంది దేనికి చర్చ ఎవ్రీథింగ్ ఈజ్ రిపీటెడ్ అట్సెట్రాలు ఉండవు ఎట్సెట్రాలు భాష్యకారులు ఉంటాయి మనం ఉంటుంది కానీ మంత్రంలో నో ఎట్సెట్రాల్ ఎవ్రీథింగ్ ఈజ్ రిపీటెడ్ అది ఆ శైల్ అలాంటిది భాష్యం సంసారు నోయో మరణక్రమే వాయం విదుషోపీ సత్సంపత్తి క్రమ నేను మీకు ఒక్కటే మనం చేస్తా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా ఏది మీరు గుర్తుపట్టేదిగా ఉండదు అది దాని ఇంప్లికేషన్స్ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ ఇట్ ఇట్ ఇంప్లైస్ మెనీ థింగ్ అంటే ఏమిటి కాకుండా ఈయన జ్ఞానండి అని మీరు ఏదైనా ఒక బేసిస్ మీద చెప్పారంటే దట్ ఈస్ నాట్ ది బేసిస్ ఫర్ జ్ఞానం జ్ఞానికే జ్ఞానికి ఈయన చల్ల గడ్డం బాగా కొడుకుని ఈయన జ్ఞానం మీరు చెప్పారనుకోండి ఎస్ అది జ్ఞానానికి హేతువు కాదు ఓకే లేకపోతే ఏమన్నా ఈయన మరణించినప్పుడు ఎక్కడో తప్పమని సౌండ్ వినపడిందండో అంచేది ఈయన జ్ఞానం మీరు చెప్పారనుకోండి ఓకే వెరీ గుడ్ అది జ్ఞానానికి హేతువు కాదు ఈ ఇంక్లిటేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి అందుకోసం చెప్తున్నా కాబట్టి మీరు కంటితో చూసి చెవితో విని దీన్ని బట్టి ఆయన జ్ఞాని అని మీరు చెప్పినట్లయితే దాన్ని బట్టి ఆయన జ్ఞాని అవడు దాట్ హీస్ నాట్ ఈజ్ నాట్ డిపెండింగ్ అపాన్ యువర్ డిస్ ఫర్ బీయింగ్ ఇస్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఇలాంటి కథతో చెప్పారు కథతో చెప్పి మీ అభిప్రాయం ఏమిటన్నారు అంటే నా అభిప్రాయం ఏముందండి మీరు చెప్పింది నేను ఎరగను మీరు చెప్పింది స్టోరీ కదా ఆ స్టోరీ విన్నాను నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటానన్నాను దాన్ని మీ ఒపీనియన్ చెప్పండి ఇట్స్ ఎ హియర్సే దట్ ఈస్ మై ఒపీనియన్ అల్స్ ఇస్ ది ఒపీనియన్ ఇట్స్ ఎ హియర్సే అంటే ఆయన ఆ మహాత్ముడు గొప్పవారు కాదు ఆయన ఆ మహాత్ముడు చాలా గొప్పవారు ఆయన ఆయన బ్రహ్మజ్ఞానం కానీ మీరు అన్న బేసిస్ మీరు కాదు నిజానికి మీరు అన్నది బేసిస్సే కాదు నిజానికి మీరు అన్నట్లే కనుక అయినట్లయితే ఆయన అజ్ఞానైపోతాడు కానీ జ్ఞానం అవనేవ్వడం ఇంకేం చెప్పమంటారు కాబట్టి మన కల్పనలోనే ఇవన్నీ కల్పనలు ఇవ్వడం సత్యం లేదు కాబట్టి రంగుని బట్టి లేకపోతే ఇదేంటి కదా ఆయన జ్ఞానే అదే ఇంకేతంలో నేను మీకు రూల్ అంబరూల్ చెప్తున్నా దేర్ ఆర్ నో డిస్టింగ్విషింగ్ మార్క్స్ బిట్వీన్ ఎ జ్ఞాని అండ్ అజ్ఞాని యూజింగ్ డిస్టింగ్టివ్ మార్క్స్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ అజ్ఞాని బట్ నాట్ ఎ జ్ఞాని ఎందుకంటే అజ్ఞానానికి డిస్టింగ్టివ్ మార్క్స్ ఉంటాయి దాని బట్టి ఆయన అజ్ఞాని అని కానీ జ్ఞానికి డిస్టింగ్టివ్ మార్క్స్ ఏమీ ఉండవు ఆయనలో మీకు అజ్ఞానపు ఛాయలు కనబడవంతే దాన్ని బట్టి మీరు ఊహించుకోవాలంటే ఎనివే మరణం కూడా సంసారి యొక్క మరణం ఎలా ఉంటుందో యో మరణక్రమ మహాత్ముడు విద్వాంసుని యొక్క మరణక్రమం విద్వాంసుని మరణం అని అనడం మరణం ఉండదు ఎందుకంటే విద్వాంసుడు దేహం కాదుగా అంతేకా భాష చూడండి సంసారినో యో మరణక్రమ విదుష సత్సంపత్తి సంసారికి మరణం విద్వాంసుడికి సత్సంపత్తి ఏది సంసారులు ఏమనుకుంటారంటే చచ్చిపోయాడు అనుకుంటారు అదే మహాత్ముడు జ్ఞానికైతే పరమాత్మలో విలీనమగుతూ ఉంటుంది కానీ మరణం అనేది ఉండదు రెండింటికి క్రమం మటుకు సేమే క్రమం దేహ సంబంధిగా ఉంటుంది కనుక దట్ ఇది ఆ సమానంగా ఉంటుంది అనే విషయాన్ని రెండో మంత్రం చెప్తోంది ఉన్నాము దేవతాయాం దేవతయా తేజస్వి సంపన్నే అథనీ ఆ పరాదేవతలో అంటే ఆ సత్తులో సర్వవ్యాపక అఖండ సత్తుకి పరాదేవత పేరు ఆ పరాదేవతలో ఈ తేజస్సు విలీనమైపోతుంది అక్కడితో పూర్తయింది ది బాడీ ఈజ్ నౌ బెడ్ అప్పుడు ఇంకా ఆ విజ్ఞానం కలగదు ఆ పరిచ్ఛిన్న జ్ఞానము కంటితో చూసి చెవితో విని తెలుసుకునేటువంటి ఆ విజ్ఞానం ఉంటుంది విజ్ఞాన వేపురుష అంటారు ఆ విజ్ఞానం కలగదు ఇంకా అది ఆయన జ్ఞానిండి ఆయనకి ఇంకా కలుగుతూ ఉంటుందని మీరంటే ఆయన జ్ఞానిక కాకుండా పోతారు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పరిచ్ఛిన్న విజ్ఞానము కలగదు ఎందుకు కలగదు పరిచ్ఛిన్న విజ్ఞానం ఇంద్రియాలు లేవు కనుక లేవు దేహమే లేదు కనుక కాబట్టి ఇంకా పరిచ్ఛిన్న విజ్ఞానం ఉండదు పరమాత్మలో విలీనమైపోయింది అంతేకానే ఉపనిషత్తు నిరూపణంలో మనం ఊరికే లోకంలో గతానుగతికంగా అనుకునే భావాలకి సపోర్ట్ దొరకదు లోకంలో ఎలా ఉంటుందంటే ముఖ్యంగా గత కొన్ని వందల సంవత్సరాల్లో ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలలో ఆ శాస్త్రం నుంచి దూరం అయిపోయి భక్తి జ్ఞానము భక్తి కర్మ ఆ మూడింట్లో జ్ఞానాంశం ముక్తమైపోయి ఇంకా భక్తి కర్మ మిగిలాయి ఎప్పుడైతే జ్ఞానాంశం లుప్తమైపోయిందో ఉపాసనలోనూ కర్మలోనూ ఎవరికి తోచిన భావాలు వాళ్ళు చూపిస్తారు సో ప్రతి వాడు తన యొక్క వాసనని బట్టి దాంట్లో ఏదో చెప్పించుకుంటూ పోతాడు ఆ రకంగా లోకంలో ఎవేవో సందర్భం ఉన్న కథలు కదైతే సందర్భం లేని కథలు వందుంటాయి ఆ రేషియోలో వనిష్ కన్ రేషియోలో సమాజంలో అవి ఆ రకంగా ప్రచారంలోకి వచ్చేస్తాయి దాంతో ఈ మధ్యన ఈ మధ్య కొన్ని దశాబ్దాలలో ఈ సినిమా వాళ్ళు ప్రవేశించారు నాటకాల వాళ్ళు సినిమాలు వాళ్ళు ప్రవేశించి వాళ్ళకి ఈ సినిమా వాడికి కృష్ణార్జున యుద్ధం అంటేనే వాడికి తృప్తిగా ఉంటుంది శ్రీకృష్ణ కంస యుద్ధం వాడికి ఇంట్రెస్ట్ ఉండదు శ్రీకృష్ణ కంసయుద్ధంలో ఇంట్రెస్ట్ ఉండదు కృష్ణార్జునులకు యుద్ధం పెట్టేయాలి తీసుకొచ్చి రామాంజనేయులకు యుద్ధం పెట్టేయాలి రామునికి ఆంజనేయులకి యుద్ధం అంటే అమ్మో ఇదేదో చాలా విదూరంగా ఉంది పదం పదని పదం మన అందరూ సినిమా కలుపుతారు రామాంజనేయ యుద్ధం ఏమిటండి రామాంజనేయ యుద్ధం ఏంటండి ఏమన్నా సందర్భం ఉందండి రాముడికి రామరావణ యుద్ధం సరిపడదు రామాంజనే ఇంక యుద్ధమేనా వివాల్ని యుద్ధం రామరావణ యుద్ధంతో సరిపెట్టద్దు కదా వాల్మీకి పాపం ఆయన ఏ పాపం ఎరగడం రామరావణ యుద్ధంతో సరిపెట్టాడు కానీ రామరావణ యుద్ధం విసిగెత్తిపోయి ఇంక దాంట్లో పసలేదు దాంట్లో అది లేదు ఎక్సైట్మెంట్ లేదు నాగెల్టీ లేదు ఫిరింగ్ లేదు కాబట్టి రామరా రామాంజనే రామాంజనే అవు మరి అదే రా కృష్ణార్జున యుద్ధం అలాగంటే యుద్ధం ఈ ఎక్కడ యుద్ధాలండి ఇలాంటి కథ ఆఖరికామైపోతుందంటే ఒక ఆయన నెల్లూరులో ఉన్నా ప్రశ్నుడిగా కాబట్టి రాముడు ఆంజనేయుడితో యుద్దం చేసినప్పుడు అంటే ఇదే మొదలెచ్చాడు అంటే నేనన్నానా ఏమన్నా ఈ స్వత్సంగంలో ఇలాంటి ప్రశ్న నేను సమాధానం చెప్పను అన్నా అంటే ఆయన అంటే నేను రామాయణం గురించి చెప్పరా ఆయన అన్నాడు అంటే కూర్చోండి మీరు మీకు నేను చెప్పి రామాయణం మీకు పనికి రాదులే మీరు కూర్చోండి చెప్పే ప్రశ్నలు ఏంటి ఆ సమాచారం ఏమిటి సో లోకంలో ఇటువంటి పిచ్చి పిచ్చి భావాలన్నీ పెరిగిపోయి ఉంటాయి తర్వాత మహాత్ములు పరిగెత్తుకుని వీటినే ప్రో బాగా నిలబెడుతూ ఉంటారు కూడా జనులకు జ్ఞానాన్ని అందించే పని అనేసి ఎక్కువ దిస్ కైండ్ ఆఫ్ ఎథింగ్ ఈ మూడ్ లో పడ్డాము ఎనీవే సో వాట్ ఎవర్ అన్ని రకాల కల్పనలు అలాగా చలామణిపోతుంటాయి అవి స్టోరీల కింద అవే యార్థవచనాల ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేస్తూ చాలా విదూరంగా ఉంటుంది సంస్కృతం రాకపోవడం అనేది ఇంకొక ప్రమాదం ఉంది దీంట్లో సంస్కృతం దాన్ని కూడా సంస్కృత శ్లోకం చెప్పి అర్థం చేపేస్తూ ఉంటుంది దాంతో అది దాన్ని పడుతుంది పాడు నేను ఎన్నో సందర్భాలు చూసాను కనుక తెలివే ఈ కారణంగా మనకి అనేక భ్రాంతులు ఉంటాయి తప్పిస్తే అదర్వైజ్ ది ది ఫాల్ ఆఫ్ ఎ బాడీ ఇస్ సేమ్ పెట్టొచ్చి వాట్ హ్యాపన్స్ టు ది జీవా అంటే హీ హియర్ అండ్ టేక్ బట్ సెల్స్ ఎందువల్ల ఇక్కడ మరణించేడు కనుక ఇక్కడ మరణించేడు కనుక మళ్ళీ పుడతాడు ఎందుకంటే ధ్రువం జన్మ మృతస్య మహాత్ముడు మరణించడు సత్సంపత్తి అవుతుంది మహాత్ముడికి కాబట్టి ఇంకా క్రమం మటుకు చేయడం అది ఏమిటంటే పరస్యాం దేవతాయాం తేజస్సు సంపన్నే ఆ తేజస్సు ఆ పరాదేవతలో సంపన్నమైపోయినప్పుడు అథ ఇంకా తర్వాత విశేష విజ్ఞానము ఉండదు కంటితో చూసి తెలుసుకోవటము అవి అయితే ఉండదు ద కమ్ టు ఎన్ ఎండ్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అంటారా దమ్స్ టు ఎన్ ఎండ్ అవిద్వాంస్టు సత ఉత్యాభావితం వ్యాఘ్రాది భావం దేవమనుష్యాది భావం వా విశతి సో అవిద్వాన్స్టు ఈ జ్ఞాని జ్ఞాని సత్సం పత్ అయిపోతుంది టూ అన్ ది అదర్ హ్యాండ్ అవిద్వాన్ అజ్ఞాన్ ఉంటాడే వారు సత్తులో విలీనం అవుతాడు కానీ మళ్లీ సత్తులోంచి మళ్లీ లేచేస్తాడు ఆ బీజశక్తి అలా మిగిలిపోతుంది లేదు ఆ బీజం దగ్ధం కాలేదు కదా అజ్ఞాన బీజం దగ్ధం కాలేదు కాబట్టి అజ్ఞాన బీజం మళ్లీ అంకురిస్తుంది ఆ టైం వచ్చినప్పుడు అజ్ఞాన బీజమే కర్మవాసనలు సో ప్రాగ్భావితం వ్యాఘ్రాది భావము నుంచి దేహం పుంటుంది భావించేహం అని చెప్పి శ్రీకృష్ణుడు కూడా ఇదే మాట చెప్తాడు స్మరన్ త్యజప్యంతేం వామరన్ భావ త్యజప్యంతే కలవరం తం తమే కౌన్య సదావ తావి తేన భావ భావి అంటే ఉత్పాదిత చచ్చిపోయేప్పుడు వీడి భావం ఏదైతే ఉంటుందో ఆ భావము చేత సృష్టించబడిన ఇంకో దేహానికి పోతుంది చచ్చిపోయేప్పుడు వీడి భావన సపోజ్ అదైతే నేను ఇదే చెప్పాను మీకు ఇంకో దృష్టాపర్గీతా కాదే చచ్చిపోయేప్పుడు వీడి భావన చికెన్ బిర్యానీ ఉందనుకోండి అప్పుడు వీడు రాబండి అయిపోతుంది ఎందుకంటే భావనలో ఏముంది ఆ మాంసము ఆ కూలిపోయినటువంటి మాంసం అనేది భావనలో ఉంది కనుక దానికి తగ్గ దేహం వస్తుంది రాబందుకు ఎప్పుడు కూడా మాంసము ఆ ప్యూట్రిఫైడ్ ఫ్లష్ తోటి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి అదే కూడతాయి అలాగా వీడి భావానికి పక్క తగ్గ జన్మ వస్తుంది సో భావం అంటున్నారు సో వీడి భావం భావం అంటే దేహం రాగ్భావితం మరణించడానికి ముందు వాసనలు ఉంటాయి మరణించే సమయంలో ఏ భావన వీడు చేస్తాడో ఆ భావానికి తగ్గ దేహము వ్యాఘ్రదేహం అయితే వ్యాఘ్రదేహాన్ని పొందుతారు చచ్చిపోయే ముందు వాడికి మోసం చేయాలన్న ఏదో భావంతో చచ్చిపోయాడు అనుకోండి ఏదో నక్కో ఏదో ఏ పడతాడు ఏదో నేను ఏదో ఊహికి ఆ సందర్భాన్ని బట్టి వ్యాఘ్రాది భావం లేకపోతే చాలా ఉన్నతమైన భావాలతో మరణించాడనుకోండి దేవ భావాన్ని పొందుతాడు ఏదో ఏదో అవుతాడు అయితే మనుష్యాది భావం మనిషిగా పుట్టచ్చు పశుపక్ష్యాదిగా పుట్టచ్చు భావం అంటే దేహం విశతి అటువంటి ఒక దేహాన్ని సెల్ సెల్యులార్ లెవెల్లో ఒక దేహంలో ఆ జనిటిక్ కోడ్లు ప్రవేశిస్తాడు తర్వాత బాడీ బ్లెడ్స్ ఇంక్రీ అది పెద్దదవుతుంది దేహము పుట్టుక అవన్నీ వస్తాయి అది అది అజ్ఞాని యొక్క నెక్స్ట్ స్టెప్ జ్ఞానికైతే ఇంకా దేర్ ఇస్ నో సచ్ నెక్స్ట్ స్టెప్ కాబట్టి క్రమం సమానమే విద్వాంసు శాస్త్రాచార్యోపదేశ జనిత జ్ఞానదీప ప్రకాశితం సద్బ్రహత్మానం ప్రవిశ్య నర్త సత్సంపత్తిక్రమ పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీరుద్ధ్యో నమ హరి ఓం సంస్కృతి శ్రీకృష్ణాపనమస్